యూనిట్ ఫోర్ లెసన్ ఫోర్టీన్లీ స్టార్ట్ రామారావు ఈ అబ్బాయి ఎవరు వాడు మా తమ్ముడు వాడి పేరు రవి ఆ అబ్బాయి ఎవరు వీడు మా అబ్బాయి వీడి పేరు రాము ఆ అమ్మాయిలు ఎవరు అది మా చెల్లెలు దాని పేరు సరళ ఇది మా అమ్మాయి దీని పేరు గిరిజ పా అదేం బొమ్మ ఇది ఏనుగు బొమ్మండి అది కోతి బొమ్మ బాబు ఈ బొమ్మ ఏమిటి అదిగో ఆ బొమ్మ అది పులి బొమ్మండి సరళ నీ సింహం బొమ్మ ఏది ఇదిగో నా సింహం బొమ్మ లెజన్ అండ్ రిపీట్ స్టార్ట్ రామారావు ఈ అబ్బాయి ఎవరు రామారావు ఈ అబ్బాయి ఎవరు వాడు మా తమ్ముడు వాడు మా తమ్ముడు వాడి పేరు రవి వాడి పేరు రవి ఆ అబ్బాయి ఎవరు అబ్బాయి ఎవరు వీడు మా అబ్బాయి వీడు మా అబ్బాయి వీడి పేరు రాము వీడి పేరు రాము ఆ అమ్మాయిలు ఎవరు ఆ అమ్మాయిలు ఎవరు అది మా చెల్లెలు అది మా చెల్లెలు దాని పేరు సరళ దాని పేరు సరళ ఇది మా అమ్మాయి ఇది మా అమ్మాయి దీని పేరు గిరిజ దీని పేరు గిరిజ పా ఏం బొమ్మ పాపా ఇది ఏం బొమ్మ అది ఏం బొమ్మ అది ఏం బొమ్మ ఇది ఏనుగు బొమ్మండి ఇది ఏనుగు బొమ్మండి అది కోతి బొమ్మ అది కోతిబొమ్మ బాబు ఈ బొమ్మ ఏమిటి బాబు ఈ బొమ్మ ఏమిటి ఏ బొమ్మండి ఏ బొమ్మండి అదిగో ఆ బొమ్మ అదిగో ఆ బొమ్మ అది పులిబొమ్మండి అది పులిబొమ్మండి సరళా నీ సింహం బొమ్మేది సరళ నీ సింహంబమ్మేది ఇదిగో నా సింహం బొమ్మ ఇదిగో నా సింహం బొమ్మ drills build up drill start evaru evaru abbayi abbayi evaru abbayi evaru ee ee abbayi evaru ee abbayi evaru e రవి ఎవరు ఎవరండి ఎవరండి అమ్మాయి ఎవరండి అమ్మాయి ఎవరండి ఆ అమ్మాయి ఎవరండి ఆ అమ్మాయి ఎవరండి రవి గారు రవి గారు ఆ అమ్మాయి ఎవరండి రవి గారు ఆ అమ్మాయి ఎవరండి ఏం ఏం బొమ్మ ఏం బొమ్మ ఇది ఏం బొమ్మ ఇది ఏం బొమ్మ పాపా ఇది ఏం పాపా ఇది ఏం బొమ్మ ఏది ఏది బొమ్మ ఏది బొమ్మ ఏది సింహం సింహం బొమ్మ ఏది సింహం బొమ్మ ఏది నీ నీ సింహం బొమ్మ ఏది నీ సింహం బొమ్మ ఏది సరళా సరళ నీ సింహం బొమ్మ ఏది సరళ నీ సింహం బొమ్మ ఏది నా పులిబొమ్మ నా పులిబొమ్మ ఇదిగో ఇదిగో నా పులిబొమ్మ ఇదిగో నా పులిబమ్మ మా మా మా వాడు అబ్బాయి ఈ అబ్బాయి నా కొడుకు వీడు నా కొడుకు ఆ అమ్మాయి నా కూతురు అది నా కూతురు ఈ అమ్మాయి నా చెల్లెలు ఇది నా చెల్లెలు రెస్పాన్స్ డ్రిల్ నీ పుస్తకం ఇదిగో నా పుస్తకం మీ స్నేహితుడి ఇల్లు ఇదిగో మా స్నేహితుడి ఇల్లు మా నాన్నగారి గది అది ఇదిగో మీ నాన్నగారి గది రాముడి కుర్చీ ఇదిగో రాముడి కుర్చీ రాజారాం పుస్తకం ఇదిగో రాజారాం పుస్తకం రజనీ కలం ఇదిగో రజనీ అబ్బాయి మా తమ్ముడు ఈ కుర్చి అతని కుర్చీ ఆ బొమ్మ ఏనుగు బొమ్మ ఏ బొమ్మ ఈ కుక్క ఎవరి కుక్క ఏ కుక్క అది ఏం బొమ్మ సింహం అది సింహం బొమ్మ అది ఏం పుస్తకం కన్నడం అది కన్నడం పుస్తకం ఇది ఏం సినిమా హిందీ ఇది హిందీ సినిమా ఇది ఏం బొమ్మ కోతి ఇది కోతి బొమ్మ అది ఏం పుస్తకం తెలుగు అది తెలుగు పుస్తకం కాన్వర్సేషన్ డ్రిల్ వాడు మా అబ్బాయి వాడి పేరు పేరేమిటి వాడి పేరు రవి వీడు మా స్నేహితుడు వీడి పేరేమిటి వీడి పేరు రవి వాడు నా తమ్ముడి కొడుకు వాడి పేరు పేరేటి వాడి పేరు రవి అది మా కుక్క దాని పేరు పేరేటి దాని పేరు టామి ఇది మా అమ్మాయి దీని పేరేటి దీని పేరు గిరిజ